శ్రీగురుభ్యో నమరి ఓ గణానా గణపతిజి హవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుోతిభ్రీద సాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురుపరంపరా క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వేత్రు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్ యత్తజ్ఞానం మతం మేత్రజ్ఞునగా జీవుడు ఈశ్వరుడు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేది ఒక లోకప్రసిద్ధమైన అభిప్రాయం దానికే ద్వైతము అని పేరు సో క్షేత్రం అంటే ఈ దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం అది క్షేత్రం ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండేవాడు క్షేత్రజ్ఞుడు ఇంకెవడు తెలుసుకుంటాడు జీవుడు ఈ జీవుడు ఎక్కడుంటాడు దేవుడు మరో చోట్ల ఉంటాడు జీవుడు అల్పుడు దేవుడు అధికుడు ఈ విధంగా అనేక భేదాలు ఉంటాయి ఈ కారణంగా జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని లోకంలో ప్రసిద్ధమైన ఒక అభిప్రాయం నిజానికి ఈ లోకంలో ఉండే మతాలన్నీ కూడా ఈ బేసిస్ మీదనే ఆవిర్భవిస్తాయి మతములన్నింటికీ అదే బేస్ పునాది అదే ఇంకా తేడా ఏముంది మతములన్నీ ఒకే పునాటి మీద ఉంటే తేడా ఏముందంటే నామరూపాల తేడా అంటాయి ఒకడు ఆ దేవుడు ఫలానా ఫలానా ఫలానా అంటాడు ఇంకొకడు ఆ నామరూపాలను మార్చి ఇంకొక కొత్త నామరూపాలని పెట్టుకుంటాడు అంతే తేడా మతాల్లో అంతకంటే తేడా ఏమీ లేదు ఆరాధించే పద్ధతుల్లో అవి కూడా కల్చరల్గా ఉంటాయి ఇండియాలో దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఒకలా ఉంటుంది అమెరికాలో దేవుణ్ణి ఆరాధించే పద్ధతి ఒకలా ఉంటుంది ఇండియాలో పంచా కండువా పంచు కట్టుకుని కండువా భుజం మీద వేసుకుని ఏమన్నా ఆరాధిస్తారు అమెరికాలో సూటు బూటు వేసుకుని దేవుని ఆరాధిస్తారు ఆ కాలం అక్కడ ఉండే ఆ దేశం యొక్క వర్తమాన పరిస్థితులు ఉంటాయి కదా అక్కడ వెదరు ఇత్యాది చాలా ఉంటాయి కదా సో కాబట్టి ఈ మార్పులే ఉంటాయి మౌలికంగా మతము అంటే జీవుడు వేరు దేవుడు వేరు అది మతము యొక్క పరిస్థితి అలాగే ఉంటుంది కానీ మరి ఫిలాసఫీ అన్నది where religion ends there philosophy begins and oka samitho untundi kabatti matam yokka paridhi daati tatvashastramu pravartistho untundi bhagavadgita tatvika grantham kada kabatti matam nu virodhamu kaadu matam nu philosophy virodham sagedu virodham undadu atheetanga untundi eppudu atheetanga undadam veru virodham veru virodham undali ante adhe level lo undali అదే స్థాయికి చెందినదైతేనే విరోధం ఉన్నతమైన స్థాయికి చెందిన దాని దానికి క్రింది స్థాయి దానితోటి విరోధం ఉండదు ఇప్పుడు పెద్ద వయసులో ఉన్నవాళ్ళు చిన్నపిల్లలతోటి విరోధించరు చిన్నపిల్లలు గోటికాయల కోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు మనం వెళ్ళి వాళ్ళతో గోటికాయల కోసం దెబ్బలతాం దెబ్బలాడము నిండు మన స్థాయి అలాగనమాట కాబట్టి ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుడి గురించి లోకంలో ప్రసిద్ధంగా జీవు ఈశ్వరుడు కంటే భిన్నుడు అనే అభిప్రాయం ఏదైతే కలదో దానిని పరిశీలించి ఈ అభిప్రాయము తత్కాలమునందు అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించే ఆ సందర్భంలో అది దాని గురించి మేమేమీ కాదనము ఆ కాలమునందు అది అను సముచితముగానే ఉండవచ్చుగాక కానీ మీరు ఈశ్వరారాధన ఇత్యాది విశిష్టమైన సందర్భాన్ని ప్రక్కనబెట్టి మీరు తత్వం దగ్గరికి రాగలిగితే మీరు ఆ పని క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి నన్ను క్షేత్రజ్ఞుడని నేను క్షేత్రజ్ఞుడను అని నీవు తెలుసుకును క్షేత్రజ్ఞుడను నేనే అని నీవు తెలుసుకునుము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత చాలా సరళంగా చెప్పేశాడు ఆయన నేను క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు వేరే కాదురా నేనే అంటే అర్థం ఏంటంటే ఏది నువ్వో అది నేనే అని చెప్పాడు ఇది ఎలా ఉంది చాలా చిత్రంగా లేదు తత్వమసే అంట ఏది నీవో అది నేనే నీవు అంటే అదిగో క్షేత్రమో ఆ క్షేత్రమును తెలుసుకునే నీవు అది నే ఆ నీవు నేనే సో శ్రీకృష్ణుడు ఎవన్నాడంటే పదోధ్యాయంలో వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయహా అంటే ఈ యాదవులలో వసుదేవపుత్రుడనకు శ్రీకృష్ణుడను నేనే అంటే యాదవ ముక్షుడను నేనే మరి యాదవ ముఖ్యుడు నేనైతే పాండవ ప్రముఖుడు వేరే ఉంటాడా మరి పాండవులలో ప్రముఖుడు మాట ఏమిటి అది నేనే అంటే నేను నేనే నువ్వు కూడా నేనే ధృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మామూలుగా లోకంలో మతపరమైన సందర్భంలో ఎవరు చెప్తారు దేవుడను నేను జీవుడవు నువ్వు నువ్వు నువ్వే నేను నేనే అని చెప్తారు కానీ శ్రీకృష్ణుడు అలా చెప్పడం శ్రీకృష్ణుడు మతంగా తత్వం నేను నేనే నువ్వు కూడా నేనేం చెప్పాడు పదో అధ్యాయుల్లో అలా చెప్పాడు సరిగ్గా మళ్ళీ అదే ఇప్పుడు చెప్పు విభూతి సందర్భంలో చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే భేదాన్ని చెప్తున్నాడు ఆయన ఏమని క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని ఒక్క మొక్కలో చెప్పేశాడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రు భారత అయిపోయింది అసలు జ్ఞానం అంటే ఇదే అని కూడా స్థుతించేశాడు ఒక శ్లోకం అయ్యేప్పటికీ మొత్తం తత్వం ఉందని చెప్పేసి దాని స్తోత్రం కూడా అయిపోయింది అయితే మరి మన అనుభవానికి ఇది రావాలి అంటే అనేక ఆటంకములను మనం దాటాల్సి ఉంటుంది ఆటంకములు ఎలా ఉంటాయి మన హృదయంలో ఉండే శంకలు సందేహాలు సంశయములు తర్వాత ఈ ఏకత్వానికి విరుద్ధమైన వాసనలు ఇన్నుంటాయి శంకా సందేహం అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేసి నివారణ చేయవచ్చు సో కానీ ఏకత్వం కాదు భేదమే సత్యము అనే వాసనలు ఉంటాయి ఆ వాసనలు చాలా గట్టిగా పట్టు ఉంటాయి వాటిని అన్నిటినీ క్షాళన చేసుకుంటూ వస్తే అల్టిమేట్గా ఆ క్షేత్రజ్ఞ ఈశ్వర ఐక్యము అనుభవానికి వస్తుంది దానికోసం శంకర భగవత్పాదులు ఒక పెద్ద చర్చని చేపట్టినారు ఇది రీట్యాప్ ఓకే గడచిన సంఖికలో వృత్తాంతం అంట మీకు రెండు నిమిషాల్లో సూచనప్రాయంగా చెప్పినాను సో ఇక్కడ నన్ను అవిద్యావత్వమైన క్షేత్రజ్ఞస్థ సంసారిత్వ దోష తత్కృతం చెుఃఖిత్వాది ప్రత్యక్షముపలభ్యతే నా జ్ఞేయస్య క్షేత్రధర్మత్వాది జ్ఞాతు క్షేత్రజ్ఞ తత్కృతోషానుపపత్తే ఇది చెప్పాలి కదా ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే చూడండి క్షేత్రజ్ఞుడు ఉన్నాడు క్షేత్రమును తెలియనివాడు అంటే జీవుడు అనమాట ఒక రకంగా ఈ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని నువ్వు అంటున్నావు కదా మరి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయితే ఆ సంగతి వాడికి ఎందుకు తెలియట్లేదు నేను ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నానని ఎందుకు అనుకుంటున్నాడు అంటే అజ్ఞానము అంతే కదా అజ్ఞానమే కదా అంటే మొత్తానికి అజ్ఞానం అయితే ఉంది కదా అజ్ఞానం ఉంది కదా ఇప్పుడు ఈ అజ్ఞానం ఎవడికి ఉన్నట్టు దేవుడికి ఉన్నట్టా ఈ క్షేత్రజ్ఞుడికి ఉన్నట్ట దేవుడికి అయితే ఉందని అల్లెవో దేవుడికి అజ్ఞానం ఉంటే ఆయన దేవుడేమిటి ఇంకా ఇంక ఈ అజ్ఞానం కాస్త క్షేత్రజ్ఞుడికే ఉందని చెప్పాలి సరిపడింది కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞునికి అజ్ఞానము క్షేత్రజ్ఞుని ధర్మం అవుతూ ఉంటే అటువంటి క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఎలా అవుతాడు అనే అబ్జెక్షన్ సో అవిద్యావత్వమే క్షేత్రజ్ఞస్థే సంసారిత్వం అవిద్యను కలిగి ఉంటే క్షేత్రజ్ఞుడు సంసారి అని నిర్ధారణ చేస్తూ కాబట్టి తర్వాత అవిద్య అజ్ఞానము అది ఎలా ఖాళీగా అది ఏదో ఒక ట్రబుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అజ్ఞానం అలాగే అజ్ఞానం ఉందనుకోండి అది ఖాళీగా ఉండదు కొత్త కొత్త సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది సో లోకంలో మనం చూస్తూ ఉంటాం వాడి హృదయం నుండా అజ్ఞానం ఉంటుంది తన స్వరూపం తెలియదు తన స్వరూపము పూర్ణము అని వాడు ఎరగడు తనలో ఏదో వెళుతుందనుకుంటాడు ఈ వెళుతుందనుకుని ఈ వెళితి తల నా కోరిక తీర్చుకుంటే అంటే ఏమిటి ఏదో మెరిసిడియస్ బెంజ్ కాదు కొనుక్కుంటే నేను పూర్ణుడనైపోతాను అనుకుంటాడు అనుకుంటే వీడికి డబ్బులు లేవు డబ్బులు లేకపోయినా పర్లేదు మేము ఫైనాన్స్ చేసేస్తూ ఉంటాం అప్పులు ఇచ్చేవాడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు అన్నమాట పూర్వం అప్పు కావాలంటే దొరికేది కాదు వైద్యుడు ఎప్పుడు నిడతరగా పారు ఏరును ద్విజుగను చొప్పడిన యువరనుండుము చొప్పడకున్నట్టు యువర ఉండవద్దు సుమతి అంటే ఏదో పద్యం ఉంది అప్పించేవాడు కనపడ్డావు పూర్వం అప్పించేవాడు దొరికేవాడు కాదు అప్పించేవాడు ఊళ్ళో లే ఎవడూ లేడు అప్పించేవాడు అంటే ఆ ఊళ్ళో ఉండొద్దు ఇంకో ఊరు పోమన్నారు ఇప్పుడు ఇప్పుడు నేను ఇంట్లో నిద్రపోతుంటే వాడు ఫోన్ చేసి నీకు అప్పు ఇస్తామని వచ్చిన వచ్చేసి అప్పివమంటావా అని అడుగుతాడు ఎందుకు ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది అస్తూ సో సో ది పాయింట్ ఈజ్ అజ్ఞానము వీడికి అజ్ఞానము అజ్ఞానంగా వీడి కోరిక ఏమిటి ఆ కాదు కొనేసుకుంటే నేను ఆనందాన్ని పొందేస్తాను పూర్ణుడనైపోతాను అనుకుంటాడు అప్పించేవాడు అప్పించేస్తాడు వీడు అప్పు చేసేసి కొనేస్తాడు కొనేసి ఏం పొందుతాడు సుఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని తత్కృతంచ దుఃఖిత్వాది ప్రత్యక్షం ఉపలభ్యతే చూడండి అజ్ఞానం ఎంత కొంప ఉంచిందో చూసాడా అజ్ఞానం ఏం చేస్తుంది వాడిని సంసార దుఃఖంలోకి నెట్టివేస్తూ ఉంటుంది సో ఆ విధంగా సంసార దుఃఖ నివృత్తి కోసం ఏదో కర్మ మొదలు కర్తై కూర్చుంటాడు సో ఇన్ని విధాలగా ఈ క్షేత్రజ్ఞునికి అజ్ఞానము కలదు అజ్ఞానము చేత కలిగించబడే దుఃఖిత్వము ఇత్యాది దోషములు కూడా క్షేత్రజ్ఞుని గాలాలు ఇంతటి దోషములు ఉంటూ ఆ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఎలా అవుతాడండి అదొక ప్రశ్న రెండవ ప్రశ్న క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అయ్యే పక్షంలో ఈ అజ్ఞానం లెక్క ఎందుకుంటుందో ఉండకూడదు కదా మరి ఉంది కదా దుఃఖం ఉండకూడదు కదా ఉంది కదా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది ప్రత్యక్షం ఉపలభ్యతే అని కోటపక్షం ఇప్పుడు దీనికి సమాధానం కొంచెం క్రిటికల్గా ఉంటుంది సమాధానం ఎలా ఉంటుందో చదవకముందే మీకు నేను యాంటిసిపేట్ చేసి అదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నా అంటున్నాను ఈ ఆర్గ్యుమెంట్ నిలబడదు ఎందుకో చెప్పమంటారా ఏమిటి చూడు అజ్ఞానం ఉన్నట్టు నీకు ప్రత్యక్షంగా తెలుస్తోందా తెలుస్తోంది ఆ జ్ఞానము చేత కలిగించబడే దుఃఖము నీ చేత ప్రత్య నీకు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుందా వస్తోంది అయితే ఆ అజ్ఞానము ఆ దుఃఖము నీ స్వరూపంలో ఉండవు ఎందువల్ల ప్రత్యక్షంగా నీకు తెలియబడుతున్నాయి కనుక అవి నీ స్వరూపంలో ఉండవు ఈ పాయింట్ తెలుసుకోవటానికే చాలా కష్టమైన పాయింట్ ఇది ద్వైతవాదులు పిల్లి మొగ్గలు వేస్తారు తప్ప ఇది తెలుసుకోలేరు ఇప్పుడు చూడండి దుఃఖము మీ స్వరూపమా మీరు ఆలోచించండి దుఃఖము మీ స్వరూపమా దుఃఖం మీ స్వరూపమైతే ఇంప్లికేషన్స్ అనేకం ఉంటాయి మీ స్వరూపమైతే అది ఎప్పుడూ మీకు దూరం కాదు అది మీతో బట్టే ఉండిపోతుంది ఎప్పుడూ మీకు దూరం కాదు ఎప్పుడు మీతోటే ఉంటుంది ఇప్పుడు తేలు ఉంటుంది తేలికి విషము దాని స్వరూపం కాబట్టి విషము లేని తేలు ఉంటుందా ఉండదు ఉంటే దృష్టాంతం తీసుకోండి అలాగా దృష్టాంతాన్ని చెడగొట్టద్దు అంతే దృష్టాంతం ఓకే సో అలాగా విషము దాని స్వరూపమైనప్పుడు ఎప్పుడు తేలు అంటే విషం ఉండనే ఉంటుంది అలాగే దుఃఖము మీ స్వరూపమైతే మీకు ఎప్పుడు దుఃఖం ఉండనే ఉంటుంది కానీ లేదుగా వచ్చి గీతా క్లాస్లో కూర్చున్నారంటే అర్థం ఏంటి దుఃఖం మీ దగ్గర లేదని అర్థం దుఃఖం ఉంటే గీతా క్లాస్లో ఎక్కడ కూర్చుంటారో కూర్చోలేరు దుఃఖం ఉంటే కూర్చోలేరు చిత్రం ఏంటంటే దుఃఖం ఉన్నా కూర్చోలేరు సుఖం ఉన్నా కూర్చోలేరు బర్త్డే పార్టీ ఉందనుకోండి గీతా క్లాస్ ఉండదు ఆవేళ కూడా లేకపోతే కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడనుకోండి గీతా క్లాసు చుట్టూ సుఖం ఉన్నా కూర్చోలేరు క్లాసులో దుఃఖం ఉన్నా కూర్చోలేరు మీరు సుఖ దుఃఖములకు ప్రక్కన పెట్టి వచ్చి క్లాస్లో కూర్చుంటారు దీన్ని పరీక్షాకాలము అంటారు పరీక్షాకాలంలో సుఖ దుఃఖాలు ప్రక్క సస్పెండ్ అయిపోతాయి ఉండవల్ అంటే అర్థమేటి సుఖదుఖాలు ప్రక్కకి పోయాయి అంటే అర్థం ఏంటి అది మీ స్వరూపము కాదు మీ స్వరూపమే అయి ఉన్నట్లయితే ప్రక్కకి పోవుట అనేది సంభవమే అయ్యి ఉండేది కాదు మీకు మీరు పెద్దలు అనుభవజ్ఞులు జీవితంలో మీరు ఎన్ని దుఃఖాలను చూసి ఉంటారు మీరు వెనక్కి చూసుకోండి ఒక్కసారి ఎన్ని దుఃఖాలను చూసుంటారు చిన్న చిన్న దుఃఖాలని కోకోళ్ళలుగా చూసుంటారు పెద్ద పెద్ద దుఃఖాలను కూడా మీరు చూసుంటారు ఈ దుఃఖము ఈ ఆపద నన్ను కుదేలు చేసేసినది నేను ఇంకా దీని నుంచి బయటపడలేను నా బ్రతుకైపోయింది హాహతోస్మి అయ్యో చచ్చితిని అని తెలుగు అనువాదం దాన్ని అని అనుకున్న అని అనిపించిన ఆపదలు ఉన్నాయా లేవా జీవితాల్లో ఉంటాయి ఆపదలు ఉంటాయి అలాంటి తలుచుకుంటే బళ్ళు జలధరిస్తుంది ఆపదలు అలాంటి ఆపదలు ఉంటాయి ఏమయ్యాయి ఆపదలు ఆ దుఃఖాలు ఏమయ్యాయి మనల్ని చాలా షేక్ చేశాయి చాలా ఇబ్బంది పెట్టాయి కానీ పక్కకు తొలగిపోయినవి కదా మనం ఇంతవరకు వచ్చామంటే ఎన్నెన్ని దుఃఖాలని తరించుకుంటూ దాటుకుంటూ ఇక్కడికి వచ్చినాం అంటే అర్థం ఏంటి ఆ దుఃఖ సమయంలో దుఃఖము నా స్వరూపమే నన్ను ఓవర్టేక్ చేసేసింది దుఃఖము అని అనిపిస్తుంది కొంచెం ఒక్క వివేకం కనుక మీరు చూపించగలిగితే వివేకం లేకపోవడం చేతనే అలా అనిపిస్తుంది ఒక్క వివేకం కనుక చూపించగలిగితే మీకు వెంటనే ఆ దుఃఖానికి మీకు మధ్యలో స్పేస్ దొరుకుతుంది చిన్న స్పేస్ దొరికేస్తుంది ఇది దుఃఖము ఇది నేను ఇదిగో ఇక్కడ దుఃఖమున్నది ఇక్కడ నేనున్నాను దుఃఖమే నేను నేనే దుఃఖము కాదు అలా అయిపోతుంది మీకు వివేకం లేని సందర్భంలో నేను దుఃఖిని అయిపోతుంది అలా కాకుండా ఇదిగో ఈ ఆ ఈ దుఃఖము ఇదిగో ఈ నేను అంటే మీకు స్పేస్ ఉంది ఆ స్పేస్ ఉన్నప్పుడే మీకు దుఃఖము తెలుస్తూ ఉంటుంది ఇది దుఃఖము అని తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంది కాబట్టి అది మీ స్వరూపము కాదు మీకంటే అన్యము ఎందుకని తెలుస్తూ ఉంది కాబట్టి అర్థమైందండి ఏ అయితే మీరు అనొచ్చు ఒకవేళ నా స్వరూపమైతే తెలియబడేది కాదా కాదు తెలియబడేది కాదు మీ స్వరూపమైతే మీకు తెలియబడదు దుఃఖం మీ స్వరూపమైతే మీకు దుఃఖం తెలియదు పాముకి తేలుకి విషం విషం కాదు తేలుకి విషం విషం కాదు ఎందుకని అది మన స్వరూపంలో భాగం తేలికి ఏది విషం కాదో అది మనకి విషం ఎందుకంటే మన స్వరూ మన దేహం యొక్క తత్వానికి అది విరుద్ధమైనది కనుక తేలికి విషం విషం కాదు నిప్పుకి వేడి వేడి కాదు అగ్ని అయ్యో ఒక్కపోసేస్తోందండి ఈ వేడి తట్టుకోలేకుండా ఉన్నాను అని అగ్నిదేవుడు అనుకుంటాడా అనుకోడు మంచు ఈ అయ్యో ఈ చలి నేను తట్టుకోలేకుండా ఉన్నాను అని మంచు దేవుడు అనుకుంటాడా అనుకోడు నీరుదేవుడు ఏదో రంపబడుతుందండి ఈ తడి ఎప్పుడు నాతోటే ఉన్నది జలుబు చేస్తుందేమో భయం వేస్తుంది అని నీరుదేవుడు అనుకుంటాడా అనుకోడు వాయుదేవుడు ఈ తిరిగి తిరిగి నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని అనుకుంటాడా వాయుదేవుడు అనుకోడు ఎందుకని అవన్నీ స్వరూపంలో భాగం అలాగే దుఃఖము కనుక మీ స్వరూపంలో భాగమైతే వన్ ఇది దుఃఖము అని మీకు తెలిసి ఉండేది కాదు టూ ఈ దుఃఖము మీకు ఇబ్బంది కలిగించేది కాదు తేలు ఎప్పుడైనా ఈ విషయం వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని అనుకుంటుందా అనుకోవద్దు ఎందుకంటే ఇబ్బంది ఉండదు తేలికి కాబట్టి యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ ఇఫ్ సారో ఈజ్ యువరోన్ స్వరూప యు విల్ బీ వెరీ కంఫర్టబుల్ విత్ సారో ఇఫ్ సారో ఈజ్ యువరోన్ స్వరూప అర్జున్ కంఫర్టబుల్ విత్ సారు నో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ దెన్ ఇట్ ఈజ్ నాట్ యువర్ స్వరూపం అర్థమైందా మీకు దేహంలో మీరు చేసి భోజనంలో ఏదైనా ఒక వస్తువు దేహము యొక్క తత్వానికి విరుద్ధమైనది లోపలికి వెళ్ళిందనుకోండి అప్పుడు బాడీ అంతా కూడా షేక్ అయిపోతుంది ఆరోగ్యం అనారోగ్యం వచ్చి రోగం వచ్చేస్తుంది ఎందుకని మీరు లోపలికి వెళ్ళినది అది దేహము యొక్క తత్వానికి విరుద్ధము ఏమండి ఒకవేళ దే ఇప్పుడు భోజనం చేశారు అది దేహతత్వంలో అనుకూలమైందైతే అది దేహంలో ఇమిడిపోతుంది అలాగే దుఃఖము మీ స్వరూపమైనట్లయితే మీలో ఇమిడిపోయి హ్యాపీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది దుఃఖం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా లేదా పడుతున్నాము అంటే దుఃఖము మీ స్వరూపము కాదు దుఃఖం ఉన్నట్టు మీకు ప్రత్యక్షంగా తెలుస్తుందా లేదా తెలుస్తోంది అంటే దుఃఖము మీ స్వరూపము కాదు మీరు ఒక ప్రశ్న వేయవచ్చు సరేనండి మీ ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది కానీ అనుభవం అలా లేదు అనుభవం అలా లేదు అంటే చూడండి మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా డిడ్ యూ ఎవర్ ట్రై మీరు ట్రై చేయాలి ఏమైనా ట్రై చేయాలి నెంబర్ వన్ ఇది దుఃఖము దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దుఃఖాన్ని యాక్సెప్ట్ ఎలా చేయగలము అని మీరంటే ఏమన్నా మిర్యాల కషాయం తాగారా లేదా ఎప్పుడైనా తాగారు కదా మిరియాల కషాయం రుచిగా అందంగా మంచి మంచి హ్యాపీగా ఉంటుందా ఉండదు ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా గుట్టుకొని తాగుతారు కదా అదేవిధంగా దుఃఖమును కూడా మిరియాల కషాయంలాగా అదుక్కుని మీరు దాన్ని వింగేసి కూర్చోండి యాక్సెప్ట్ చేసేయండి శివుణ్ణి విషం తాగమన్నారు ఏమిటి విషం తాగడం ఏమిటండి ఏమైనా సందర్భంగా ఉన్నాయి మాట అంటే అని ఆయన పార్వతీదేవి కేసు చూశాడు చూస్తే ఆవిడ కనుసైగా చేసింది ఎవరిని నువ్వు తాగితే వీళ్ళందరూ సుఖపడతారయ్యా నువ్వు తాకపోతే వాళ్ళు నష్టపోతారు అని కనుసైగా చేసింది సరే మరి నువ్వు కూడా తాగమన్న తర్వాత ఇంకా సేటని తాగి కూర్చున్నాడు సో ఆ విధంగా మీరు కూడా ఈ దుఃఖాన్ని నేను ప్రతిఘటిస్తున్నాను విరోధిస్తున్నాను జీవితమంతా దుఃఖాన్ని విరోధిస్తూ గడిపాను అలా విరోధించటం ద్వారా నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది ఈసారికి నేను ఈ దుఃఖాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నాను స్వీకరిస్తున్నాను శివుడు విషం మింగినట్టుగా దీన్ని నేను మింగి కూర్చుంటాను అని మీరు ట్రై చేయండి యూ ట్రై యూ ట్రై టు యాక్సెప్ట్ అప్పుడు ఏమవుతుందో చూడండి యూ ట్రై టు యాక్సెప్ట్ ఒక ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మీ కొడుకు పరీక్ష ఫెయిల్ అయ్యాడని చెప్పారు చెప్పగానే అయ్యో అన్నాడు ముందు తర్వాత ఆ పర్వాలేదులే అన్నాడు అయ్యో అని అన్నప్పుడు ఏమిటి హౌ కెన్ ఇట్ బీ అని రెసిస్ట్ చేసి అయ్యో అన్నాడు ఆ పర్వాలేదులే అని ఎందుకన్నాడు యాక్సెప్ట్ చేసి ఆ పర్వాలేదులే అన్నాడు చూసారా యాక్సెప్టెన్స్లో ఉన్న మహిమ ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ షిప్పు ఆ షిప్లో సామాన్ వస్తున్నాయండి మీ షిప్పు మునిగిపోయింది అని ఎవడో చెప్పారు చె అయ్యో అని మళ్ళీ కొంచెం కుదుటపడి సరే ఈశ్వరేచ్ఛ అన్నాడు అంటే ఏమిటనమాట అప్పటికే ఆయన యాక్సెప్ట్ చేసేసాడు ఆ వచ్చే వార్త తీసుకొచ్చిన వాడు స్టర్న్ ఇంత భయంకరమైన వార్త నేనే తట్టుకోలేకపోయాను దాన్ని వీడు ఇంత తేలిగ్గా యాక్సెప్ట్ చేశాడేమిట కాబట్టి మీరు దుఃఖాన్ని రెసిస్ట్ చేయటం ద్వారా అది దాని స్వరూప దాని లక్షణమేమి అనేది తెలియకుండా పోతుంది మీరు దుఃఖాన్ని యాక్సెప్ట్ చేస్తే అది దుఃఖమే కాకుండా పోతుంది అది మీ స్వరూపంలో భాగము కాదు అది వాస్తవానికి దుఃఖమని అనుకుంటే దుఃఖం తప్ప దుఃఖము కానీ కాదు వర్షం పడుతుంది సుఖమా దుఃఖమా చెప్పండి అవి బాబాయ్ వర్షం పడుతుంటే పద్మారావు నగర్ రోడ్లు చెప్పశక్యం కాదు ఇంటికి ఎలా వెళ్ళడం అండి బాబు అన్నారు అనుకోండి దుఃఖం ఈశ్వరుని కృప పడనివ్వండి అన్నారనుకోండి దుఃఖం కాదు ఇట్ ఈస్ దట్ సింపుల్ పరీక్ష ఫెయిల్ అయ్యాడనుకోండి మన కన్నవాడు పరీక్ష ఫెయిల్ అయ్యడం పొందండి ఈ పరీక్ష అయితే మరో చదువుకుంటాడు పరీక్ష ఇప్పుడు మీకు రిజల్ట్ వచ్చిన రోజు ఏమని చెప్తారు అరవై మంది ఫ్యాస్ అయ్యారని చెప్తారు అంటే అర్థం ఏంటంటే నలభై మంది ఫెయిల్ అయ్యారు కదా వాళ్ళందరూ మనుషులు వాళ్ళు తల్లిదండ్రులు పిల్లలేగా మన పిల్లడు ఆ నలభై ఉన్నాడు మంచిది బట్ ఏ బిగ్ డీల్ అని అనుకున్నారనుకోండి అది దుఃఖమే కాదు మరి ఎవరైనా పోయారు అప్పుడేం చేయాలి ఎక్కడికి పోలేదు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చారు దేవుడి దగ్గర నుంచి వచ్చారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు దేవుడి దగ్గరికే వెళ్ళారు మధ్యలో కొద్ది రోజులు మన దగ్గరే ఉన్నారు ఎదురు ఎన్ని రోజులుంటే అంతకే మనం కృతజ్ఞులము మన దగ్గరే ఉండిపోవాలంటే అలా ఉండిపోతారు అది యాక్సెప్టెన్స్ సిక్కి ఇంతకీ యాక్సెప్టెన్స్ వల్ల ఏమి తెలుస్తుందంటే అది దుఃఖం అనేది మన స్వరూపంలో భాగము కాదు దుఃఖానికి నాకు ఎప్పుడు కూడా గ్యాప్ ఉన్నది అని తెలుస్తుంది కాబట్టి క్షే అజ్ఞానములకు మధ్య గ్యాప్ ఉంటుంది ఎందుకని అజ్ఞానము ఉన్నదని తెలుస్తూ ఉంటుంది కాబట్టి గ్యాప్ ఉంటుంది క్షేత్రజ్ఞుడికి దుఃఖానికి గ్యాప్ ఉంటుంది ఎందుకని దుఃఖం తెలుస్తూ ఉంటుంది కాబట్టి కాబట్టి అజ్ఞానం ఉంది కానీ క్షేత్రజ్ఞులకు అజ్ఞానం ఉంది అని మీరు అనొద్దు దెర్ ఈజ్ ఇగ్నరెన్స్ దెర్ ఈజ్ ఇగ్నరెన్స్ బట్ దెర్ ఇస్ నో ఇగ్నరెన్స్ టు మీ దేర్ ఇస్ సారో ట్రూ బట్ దేర్ ఇస్ నో సారో టు మీ ఇగ్నరెన్స్ హ్యాపెన్స్ సారో హ్యాపెన్స్ బట్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు మీ అర్థమైందండి పొగలు వస్తున్నాయి రాత్రి వస్తున్నాయి కానీ సూర్య భగవానునికి ఏది పోదు ఏది రాదు అది మీ స్వరూపం సూర్యుడు కూడా అజ్ఞానం చేత అయ్యో నేను పొగల్లో ఉన్నాను చాలా ఆనందం పొగల్లో ఉన్నాను అయ్యో రాత్రి వచ్చేస్తుంది నాకు అని సూర్యుడు అనుక్కుంటే ఎంత అవివేకమో మీరు నేను దుఃఖిని అనుకోవడము అంత అవివేకం కాబట్టి ఇది ఏదో ఆర్న్ చేరు ఫిలాసఫీ కాదు ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ థింగ్ లోకంలో ఒక ప్రథం ఉంటుంది అయ్యా నాకు దుఃఖం ఉంది అంటే నేను తాయెత్తి ఇస్తాను కట్టుకో దుఃఖం పోతుంది అది ప్రాక్టికల్ అనుకుంటాను అది ప్రాక్టికల్లా ఏమన్నా తాయెత్తు కట్టుకుంటే దుఃఖం పోతుంది అది ప్రాక్టికల్లా సూపర్ స్టిషస్ అది ఇట్ ఈజ్ సూపర్ స్టిషన్ ఇట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ ఇది ప్రాక్టికల్ ఇట్ ఈజ్ ఫిలాసఫీ ఇన్ లైఫ్ ఏమిటి జీవితంలో దుఃఖం వస్తుంది వీ వాచ్ ఇట్ పోతుంది అధ్ఞాస్ స్వరూపము కాదు కనుక దిస్ ఈజ్ ప్రాక్టికల్ ఏది ప్రాక్టికల్ అనుకుంటున్నారు టైప్ ప్రాక్టికల్ అనుకుంటున్నారు ఐదు ప్రాక్టికల్ అనుకుంటున్నారు ఒక్క మాట చెప్పేసి ఆ పారాగ్రాఫ్ ముగిస్తాను తెలియబడేది తెలియబడేది దుఃఖము దుఃఖం తెలుస్తుందా కాబట్టి తెలియబడేది తెలియబడేది ఏదైనా క్షేత్రధర్మం అవుతుంది తప్ప తెలుసుకునే క్షేత్రజ్ఞని ధర్మము కాదు ఎందువల్ల తెలియబడేది గనుక ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈజ్ నోన్ ప్రూఫ్స్ దట్ ఇట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది క్షేత్ర నెవర్ దట్ ఆఫ్ క్షేత్రజ్ఞ తెలిసిందండి ఎప్పుడైతే తెలియబడేది దుఃఖము అజ్ఞానము అది చర్చ ఇవి క్షేత్రధర్మములు అవుతాయి అజ్ఞానము బుద్ధి ధర్మం దుఃఖము మనస్సు యొక్క ధర్మం రోగము దేహం యొక్క ధర్మం ఆత్మకి ఈ మూడు లేవు ఆత్మకి లేకపోవచ్చండి నాకున్నాయంటే మరి ఆత్మ అంటే ఎవరనుకుంటున్నారు మీరు ఆత్మ అంటే నువ్వేనాయా బాబు ఆత్మ అంటే నువ్వే కొంతమంది ఇదో ఇదో తత్వం ఆత్మకి లేవండి నువ్వేమేనా కానీ నాకున్నాయే నువ్వే ఆత్మ అంటే కాదులండి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆత్మ కాదు భవిష్యత్తులో ఆత్మ ఇప్పుడే నువ్వు ఆత్మ భవిష్యత్తులో ఇంకేమవుతావు ఇప్పుడే ఆత్మ ఏదైనా ఇప్పుడే వాళ్ళు భవిష్యత్తులో ఏవీ లేదు ఎక్సెప్ట్ డెత్ భవిష్యత్తులో ఏది లేదు ఏది ఇప్పుడే ఉన్నది ఆర్గ్యుమెంట్ సరిపడిందన్నే తర్వాత యావత్కించిత్ క్షేత్రజ్ఞ దోషజాతం అవిద్యమానం సంజయసీ అది అజ్ఞానము దుఃఖము మాత్రమే కాదు ఈ రెండు మాత్రమే కాదు ఇంకా ఇవైనా దోషాలు నీవు క్షేత్రజ్ఞుడకు అంటగట్టుచున్నావు అంటగట్టుట అంటారు అంటగట్టుట అంటే దానికి లేనివి దాన్ని నెత్తి మీద ఆరోపించుట ఇంకా ఇవైనా దోషాలు నీవు క్షేత్రజ్ఞుడకు ఆ అంటగట్టే అంటగట్టే పక్షంలో ఆపాదించే పక్షంలో తస్య జ్ఞేయత్వోపత్తే ఆ దోషము తెలుస్తూ ఉంటుందా తెలియకుండా ఉంటుందా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా మీ మనస్సులో దుఃఖము సరే దుఃఖము అందరికీ అనుభవంలో ఉండదు మీ మనస్సులో అసూయ కలిగిందనుకోండి అసూయ ఎవరిదైనా చూస్తే అసూయ కలిగింది అసూయ కలిగినప్పుడు చాలా దుఃఖం కలుగుతుంది ఏమండి అసూయ కలిగినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఇదిగో ఈ అసూయ కలుగుతోంది అని తెలుస్తూ ఉంటుంది ఆ చిన్న వివేకం ఉండాలి వాడేదో సుఖంగా ఉన్నాడు వాడిని చూసి నేను అసూయ కొడుతున్నానేమోబా ఇంత శాస్త్రం చదువుకుని అసూయ ఏమిటి నాకు అని వాడికి అనిపించాలి అనిపించినప్పుడు సరే ఇదిగో ఇది అసూయ అని తెలియాలి అసూయ అని తెలిసిన వెంటనే ఇప్పుడు ఈ అసూయ క్షేత్రజ్ఞ ధర్మం అవుతుందా క్షేత్రధర్మం అవుతుందా క్షేత్రధర్మం అవుతుంది తప్ప క్షేత్రజ్ఞ ధర్మము కాదు అంటే దాని అర్థం ఏమిటనమాట మనం ఏమనుకోవాలి ఓహో ఈ మనస్సులో ఇంకా ఈ వాసన ఉన్నది అని అనుకోవాలి అంతే తప్ప నాకే ఉంది అని అనుకోకూడదు ఈ మనస్సులో ఈ వాసన ఉన్నది మీరు ధ్యానాన్ని కూర్చుంటారు ధ్యానాన్ని కూర్చుంటే ఎప్పుడో పది రోజుల క్రితం చూసిన సినిమా గుర్తుకొస్తుంది చూడండి మీరు పొద్దున్న ఆరింటికి ధ్యానాన్ని కూర్చున్నారు అదండీ ఏదో లాంటి టార్గా కూర్చోవడం కొంచెం ప్రాణాయామం ఇవన్నీ చేసి ఆరు ఐదు అయ్యేప్పటికీ మౌనంగా ఉండాలి మౌనపు ఘడియలు మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటే మౌనంగానే ఉండాలి కదా మరి ఆరు ఐదుకి మౌనంగా ఉండాలి ఆరు పది మౌనంగానే ఉండాలి ఆరు పదిహేను అయినా మౌనంగానే ఉండాలి దాన్ని కదా మరి ధ్యానం అంటారు ఆరు ఐదుకి మౌనంగా ఉండాలి సరిగ్గా పది సెకండ్లు అయ్యేప్పటికీ పదిహేను రోజుల క్రితం చూసినా బ్రూస్లీ సినిమా గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చేపటికి ఈ బ్రూస్లీ ఉన్నాడు చూసారా అబ్బాయి ఎంత అద్భుతంగా ఫైట్ చేశాడు అప్పుడు చూసినా ఆ సినిమా మళ్ళీ ఇంకా తర్వాత సినిమా రాలేదే ఏదైనా వస్తే చూడొచ్చు బాగానే ఉంది అని వీడు అటుపోతుంది ఆ ప్రవాహం ఏమన్నా ప్రవాహం పోయేప్పటికీ తక్కువ మనకు గుర్తు మనం ధ్యానం చేస్తున్నాం కదా మౌనపు ఘడి ఎల్లుకడా ఇవి అని గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి టైం చూసుకుంటే ఆరు పన్నెండు అయింది అంటే ఎంతసేపు ఆ ప్రవాహం వెళ్ళిందనమాట ఏడు నిమిషాలు ఆ ప్రవాహం వెళ్ళిందన్నమాట మనస్సు అంటే అలాగే ఉంటుంది ఈ అనుభవం మీకుందా అప్పుడు మీరేమనుకోవాలి మీరు ఫ్రస్ట్రేట్ అయిపోకూడదు నేను ధ్యానం చేద్దామంటే నాకు ధ్యానం చిక్క చిక్కటం లేదు నా మనస్సు నాకు చెప్పిన మాట వింటర్లేదు ఇంట్లో వాళ్ళు ఎలాగో చెప్పిన మాట వింటలేదు దాన్ని సర్దుబాటు చేసుకుని బతికేస్తుంటే మనస్సు కూడా చెప్పిన మాట వింటర్లేదు ఇంకా నా మనస్సు కానీ ఇది నన్ను ప్రాణం తీస్తుంది అని మీరు అనుకున్నారనుకోండి ఇప్పుడు ఆరు పదిహేడు అయింది నుంచి ఆరు పదిహేడు అయింది దీన్ని వల్ల మీ ధ్యానానికి ఏమైనా ఉపకారం కలిగిందా అపకారం ఆరు పదిహేడుకి ఏమవుతుందో తెలిసినా ఇంకా మీరు ధ్యానం చెయ్యలేరు లేచి నిలబడతారు రేపు చేసుకుందాంలే అనుకుని లేచి ధ్యానం చేసే పద్ధతి అది నేనైతే ఏం చేస్తానంటే ఆరు పన్నెండుకి తెలివి వచ్చింది ఎలర్త్ అయ్యో మౌనపు ఘడియలు అనుకున్నానే మౌనం లేదేం లేదు ఈ మనస్సు ఈ మనస్సుకి మౌనం అభ్యాసం కావాల్సి ఉన్నది అది మౌనము ఎరుగదు అల్లది చెల్లది ఎరుగునే తప్ప మౌనము ఎరుగదు మనస్సు అని అనుకున్నా అనుకునేప్పటికీ మళ్ళీ మౌనం వచ్చింది ఇప్పుడు మనస్సు మౌనంగా అయిపోతుంది అప్పుడు ఇంకో మౌనంగా ఉండి ఈ పొట్టు ఈ అని లేచి కూర్చున్నా ఇప్పుడు కొంతైనా ధ్యానం అయిందా లేదా ఎందుకంటే ఆ చాంచల్యము అది మీ స్వరూపం కాదు అది మీ ధర్మం కాదు అది ఎందుకని మీకు తెలుస్తోందో లేదు తెలుస్తోంది కదా మనస్సు యొక్క చంచలత మీకు తెలుస్తోంది కాబట్టి అది మీ ధర్మం కాదు ఏని ధర్మము క్షేత్రధర్మమే దాంట్లో మంచి మంచి ధర్మం కాదు చెడ్డ ధర్మము మంచిది మంచిదైనా చెడ్డదైనా క్షేత్రానికే తప్ప నాకు కాదు కాబట్టి క్షేత్రజ్ఞ క్షేత్రంలో ఏవేవో దోషాలు ఉంటాయి ఆ దోషాలన్నింటినీ నీవు క్షేత్రజ్ఞులపై అంత గడుతున్నావు అలా అంటగట్టడంలో నువ్వు పొరపాటు చేస్తున్నావు ఎందుకంటే ఆ దోషం ఏదైతే తెలుస్తుందో అది జ్ఞేయము అవుతుంది జ్ఞేయత్వోపత్తి ఉపపత్తి అంటే యుక్తి మీరు యుక్తియుక్తంగా ఆలోచిస్తే ఆ దోషములన్నీ కూడా జ్ఞేయములవుతూ ఉంటాయి జ్ఞేయములు కనుక అవి క్షేత్రధర్మములు అవుతాయి తప్ప క్షేత్రజ్ఞుల యొక్క ధర్మములు ఎన్నటికీ కావు ఇంకైతే మీరు చెప్తున్న చూడండి సుఖదుఖము ధర్మాధర్మములు పుణ్యపాపములు ఆరోగ్యము అనారోగ్యములు సౌకర్యములు సౌకర్యము అసౌకర్యములు ఇవి ఏవి కూడా ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి నేను చెప్పిన ద్వంద్వాలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా క్షేత్రధర్మములే జ్ఞానము అజ్ఞానములు జ్ఞానం అంటే లౌకిక జ్ఞానము అలౌకికమైన అజ్ఞానము ఇవన్నీ కూడా క్షేత్రధర్మములే తప్ప ఏవి కూడా క్షేత్రజ్ఞ ధర్మములు కావు కాబట్టి మట్టిని పంచదారిని కలిపేకూడదు మట్టి యొక్క ధర్మం పంచదారికి రాకూడదు మట్టి మట్టి పంచదారి పంచదార వాటిని రెండు కలిపి కూర్చోకూడదు కాబట్టి క్షేత్రము క్షేత్రజ్ఞులు క్షేత్రధర్మాలు తెలుస్తూ ఉంటాయి అవి క్షేత్రజ్ఞ యొక్క ధర్మములు ఎన్నిటికీ కావు నచ్చతేనా క్షేత్రజ్ఞో దుష్యతి అయితే ఒక ప్రశ్న ఉదయించవచ్చు సరే మంచిది సుఖదుఖాలు ఎక్కడున్నాయి మనస్సులో ఉన్నాయి ఆరోగ్యము అనారోగ్యము ఎక్కడున్నాయి దేహం నుండి ఉన్నాయి అయితే నేనెవడిని నేను క్షేత్రజ్ఞుడను ఈ సుఖదుఖములు రోగము అరోగము ఇవన్నీ కూడా క్షేత్రధర్మములు క్షేత్రజ్ఞుడు క్షేత్రము కలిసే ఉన్నారుగా క్షేత్రజ్ఞుడు క్షేత్రములు తెలియవాడు క్షేత్రజ్ఞుడు కాబట్టి క్షేత్రములు మీరు తెలుసుకుంటున్నారు అంటే దానితో మీరు కలిసిమెలిసి మిల్జుల్ కర్తో హైనా కలిసిమెలిసి ఉన్నారు కదా కలిసిమెలిసి ఉంటుంటే క్షేత్రము యొక్క ధర్మములు క్షేత్రజ్ఞుడికి రావాలి కదా మరి అని ఒక ప్రశ్న మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయండి మనస్సులో సుఖ ఉన్నాయి నాకేం సంబంధం లేదు అని ఎలా అనగలరు నేను మనస్సు మేము ఒకటి కాదు విడివిడిగానే ఉన్నాం కానీ కలిసిమెలిసి ఉన్నాము నేను దేహము కలిసిమెలిసి ఉన్నాము కాబట్టి దేహధర్మాలు ఆత్మ క్షేత్రజ్ఞులకు వస్తాయి మనస్సు యొక్క ధర్మాలు కూడా క్షేత్రజ్ఞులకు అంటావేమో తప్పు రావు ఇది కూడా మళ్ళీ అనుభవమే ప్రాక్టికలే ఎందుకని రావు నచతైన క్షేత్రజ్ఞో దుశ్యతి క్షేత్రధర్మము చేత క్షేత్రజ్ఞులకు దోషము ఎన్నడూ కలగదు ఎందుకో తెలుసునండి జ్ఞేయేనా జ్ఞాతు సంసర్గానుపపత్తే అసలు దేహము యొక్క ధర్మం కానీ మనస్సు యొక్క ధర్మం కానీ క్షేత్రజ్ఞుడికి వస్తుందని నీకు ఎందుకు అనిపించింది క్షేత్రజ్ఞుడును క్షేత్రము కలిసి ఉన్నాయి కాబట్టి అదే కదా నువ్వనేది క్షేత్రజ్ఞుడు క్షేత్రము ఎప్పుడూ కలిసి లేవు ఎప్పుడూ కలిసి లేవు అజ్ఞానం చేత కలిసి ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది కానీ మీకు రహస్యం చెప్తాను మీరు ఆలోచించాలి ఇప్పుడు నేను చెప్పేది మీరు ఏదో నేను అన్ని సత్యాలన్నీ నేను పెట్టుకుని మీకు రా ఉంటాను మీరు తెలియలో వేసుకుని వెళ్ళిపోతారని కాదు యూ హెవ్ టు థింక్ ఐ హ్యావ్ టు మేక్ యూ థింక్ నేను కాకినాడలో ఏదో క్లాస్ అయ్యి ఎక్కడో ఉపన్యాసం చెప్పాల్సి వచ్చింది ఎంత పావో ఎంతో ఉపన్యాసం చెప్పాను అయిపోయింది ఓం హరిహోం దత్సన్న తర్వాత ఒక ఆయన వచ్చి ఉపన్యాసం వింటే నాలో అనేకములైన ఆలోచనలు రేకెత్తించినట్లయినది అన్నారు ఆయన అంటే నేనన్నాను ఎప్పుడు విన్నారంటే ఫస్ట్ టైం ఆయనంటే ఫస్ట్ టైం అని చెప్పాడు నేను అన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ నా ఎఫర్ట్ సక్సెస్ఫుల్ అయిపోయింది అంటే కాబట్టి మీలో ఆలోచనలు రేకెత్తించటమే పాఠం యొక్క ప్రయోజనం అంతేగాని వెంటనే రెడీమేడ్ ఫార్ములాగా తత్వాన్ని మీ చేతిలో పెట్టేస్తే మీరు బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి పట్టుబోదామని అనుకునేది ఏమీ కాదు యూ హ్ టు థింక్ అబౌట్ ఇట్ నేను చెప్తాను చూడండి క్షేత్ర జ్ఞేయమైన జ్ఞేయము తెలియబడేది అది ఆత్మస్వరూపం కాదు తెలియబడేది ఎప్పుడూ కూడా అది నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నేను తెలియవాడను చిన్మయుడను నేనెవరు చిన్మయుడను తనను తాను చిన్మయుడుగా తెలుసుకుంటూ ఉండాలి నేను చిన్మయుడను అనుకోవాలి ఇప్పుడు తన గురించి తాను తప్పుగా అనుకోకూడదు తప్పుగా అనుకోకూడదు ఒక ఆయనకి నేను ఇంతకుముందు చెప్పినట్టున్నాను ఈ కథ ఆయన బ్లడ్ బ్లడ్ టెస్ట్కి ఇచ్చాడు బ్లడ్ పరీక్షకి ఇచ్చాడు పొందే చెప్పిన పర్వాలేదు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా బ్లడ్ పరీక్షకి ఈ పరీక్ష చేసి ఈ ట్యూబ్ మీద ఆ ట్యూబ్ మీద లేబుల్స్ వేసి పరీక్ష చేయడంలో ఈ రిపోర్టు వాడికేనా వాడి రిపోర్టు వీడికి ఇచ్చాడు వీటి రిపోర్ట్లు చూసుకుంటే టీబీ పాజిటివ్లోనే ఉన్నాయి ఇంటికి ఈ రిపోర్ట్లోకి ఇంకా రాక్షర్ దగ్గర కూడా వెళ్ళలేదు ఇంటికి వచ్చి మంచం ఆ గోడవారం ఉన్న మంచాన్ని వాల్చుకుని దాని మీద ఇలా పడిపోయాడు బాగా వచ్చి ఏమిటే ఇంటికి మంచి నీళ్ళు ఇద్దాము నేను లోపలికి వెళ్ళేప్పుడు మంచం మీద ఎలా పోలపడ్డానికి ఒంట్లో బాగులేదా అని అడిగిందా అంటే అవును ఒంట్లో బాగోలేదని చెప్పాడు అంటే ఆవిడంది వెళ్ళేప్పుడు బాగా వెళ్ళావు ఇంతట్లోకి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చేప్పటికి ఒంట్లో రోగం ఏమి వచ్చింది అవును ఇంతట్లోకి రోగం వచ్చింది ఏమి రోగం అంటే క్షయం వ్యాసం చెప్పాడు అమ్మ బాబోయే ఆవిడ గుండె గతుక్కుమంది ఈయన మంచమే పడుకుని వెంటనే మంచినీళ్ళు తాగడానికి కొద్దిగా మంచినీళ్ళు తాగేప్పటికి దగ్గు రావడం ప్రారంభమైంది ఎందుకంటే ఎక్కడో విన్నాడు క్షయలో దగ్గుతారు దగ్గురావడం కాదు ఈ లోపల ఆవిడ వెంటనే ఆవిడ తమ్ముడు డాక్టర్ ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు ఇది అయిన కథ చెప్తున్నాడు డాక్టర్కి వెంటనే ఫోన్ చేసింది రే తముడు మీ బావగారు ఇలా పడుకున్నట్ట క్షేవ్యాధ వచ్చింది ఆయనకి క్షేవియాసే అతను ఫిజీషియన్ సర్జన్ అయితే పట్టుకోలేడు ఫిజీషియన్ అయితే పట్టుకోలేదు సర్జన్ అయితే కబూర్స్ అనుకుంటాడు సో ఫిజీషియన్ కనుక నేను చూశానే చాలాసార్లు వారం రోజుల కూడా నాకు కనబడ్డాడు ఫోన్లో మాట్లాడాడు ఫేవియాస్ ఉన్న కాదు నాకు డౌట్ వస్తుంది నేను వస్తున్నా అని ఆయన వెంటనే సెలవు రెండు రోజులు వచ్చాడు మీకు ఎలా తెలిసిందా ఈయన ఒకటి మంచం మీద కూర్చొని దొక్కుతున్నాడు ఎలా తెలిసిందా బాబా క్షేవ్యాస్ అంటే రిపోర్ట్ చూపించాడు అవును మరి రిపోర్ట్లో టీబీ పాజిటివ్ అని ఉంది వెంటనే ఆయనకు డౌట్ వచ్చింది ఫిజీషియన్ అంటే మరి అలాగే ఉంటుంది డాక్టర్ హీ నోస్ మోర్ దాన్ వాట్ అపీయర్స్ అవుట్ సైడ్ వెంటనే వెళ్ళి పరీక్ష చేసి ఎనీ టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ ఇంత సంగ్రహంగా చెప్పాలంటే రిపోర్ట్లు తానుమారాయని తెలుసుకుని వచ్చాడు ఇతను అసలు బ్లడ్ రిపోర్ట్ పట్టుకొచ్చాడు వాళ్ళు బావా అది తప్పురా అది నీ రిపోర్ట్ కాదు ఇది నీ రిపోర్ట్ అని చూపించాడు దాంట్లో టీబీ నెగిటివ్ అని ఉంది వెంటనే నాకు క్షయా లేదు ఏం లేదని లేచి కూర్చుని ఏమేమి చక్కటి కాఫీ పుట్ట ఇది జరిగిన కథ వెరీ వెరీ ప్లాజిబుల్ ఏదేదో కల్పించిన కథ కాదు ఇప్పుడు అతనికి దుఃఖం ఎందువల్ల కలిగింది అంటే తను వ్యాధిగ్రస్తుడను అనుకోవడం చేతనే దుఃఖం కలిగింది వాస్తవంలో తన స్వరూపమునందు లేనిది ఉన్నట్లుగా భ్రమపడుటయే దుఃఖహేతువు అయినది మీరు గమనించాల్సిందది అజ్ఞానము దుఃఖహేతువు అవుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి అతనికి దుఃఖము ఏమిటి దుఃఖము ఎందువల్ల కలిగింది క్షేవ్యాధితో సంసర్గము వలన దుఃఖం కలిగిందా లేక క్షేవ్యాధితో లేని సంసర్గము ఉందని భ్రమపడ్డుట వలన దుఃఖం కలిగిందా లేని సంసర్గము సంసర్గము అంటే కరయిక లేని సంసర్గము ఉందని భ్రమ పండుటం వలన అతను దుఃఖించబడినా దిస్ ఈజ్ ది ట్రూత్ అలాగే ఇప్పుడు మీరు నేను నష్టపోయాను అని మీరు దుఃఖిస్తున్నారనుకోండి ఏమండి ఆత్మస్వరూపానికి నష్టం అనేది ఉంటుందా నేను అంటాను నేను నష్టపోయాను అని కదా మీరు అంటున్నారు మీరు నష్టపోలేదు అక్కడ జరిగింది నష్టపోవడం కాదు మీరు ఊహించుకుంటున్నారు మీరు ఊహిస్తున్నారు మీరు ఏం నష్టపోయారో చెప్పండి అంటే మా తమ్ముడు నేను కలిసి మా నాన్నగారు ఆస్తి పంచుకోవటంలో నా రెండు ఆయన కొట్టేశాడు నాకు ఒక ఇచ్చాడు అర నేను నష్టపోయాను అని దుఃఖిస్తున్నాడు అంటే నేను నా ఊరు వెర్రివాడ పితామహస్తే మత సంపిత ఆ మూడు ఎకరాల కుండ్ర కొండ్ర అంటే ఆ ముక్క మూడు ఎకరాల ముక్క నాది నాది అని ఎవరు అనుకునేవాళ్ళు నీకు తెలిసే వాళ్ళు అనుకునేవాళ్ళు మా తాతగారు ఎక్కడ ఉన్నాడు మీ తాత ఇప్పుడు కహాహే ఆ తర్వాత మీకు ఎవరు అనుకున్నారు పిత మా నాన్నగారు అనుకునేవారు ఓ కహా హే ఆయన ఎక్కడ పోయినాడు ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు ఒక ఎకరానికి నేను అనుకుంటున్నాను రెండు ఎకరాలకు మా మీరు ఎక్కడ ఉంటారు కొద్ది రోజుల తర్వాత అంటే ఇదంతా ఏమిటి కూడా మీ ఊహ యు ఆర్ ఇమాజినింగ్ యూ మీన్ టు సే ఐఎం ఇమాజినింగ్ ఎస్ అంటే నాకు ఆ రకాల హూ పోయిందని నేను ఊహించుకుంటున్నానా ఎస్ మా తమ్ముడు అన్యాయం చేసేదని నేను ఇమాజిన్ చేస్తున్నానా ఎస్ దట్ ఈస్ ది ట్రూత్ కెన్ యూ టేక్ ఇట్ ఛాలెంజ్ వివేకవంతుడు అయితే తీసుకో మీకు వివేకం చాలకపోతే చెన్ఫార్చునేట్ ఎందుకంటే మీరు ఏది పొందరు మీరు ఏది పోగొట్టుకోరు యు ఆర్ జస్ట్ ఇమాజిన్ నాకు అనుకోకుండా లక్ష రూపాయలు వచ్చాయి ఇప్పుడు ఏం చేయండి లక్ష రూపాయలు నేను కొని మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనానికి యాభై రూపాయలు చాలు అది గేబులో ఉండమే ఉంది ఈ లక్ష రూపాయలు ఏం చేయాలి బ్యాంకులో వేశాను అంతే కదా ఘనకాలు ఓ సర్టిఫికేట్ ఓడించాడు అతి సూచిపెట్టిలో పెట్టారు నేను లక్షాధికారిని వాట్ ఈస్ దాట్ నేను ఐ ఆమ్ ఇమాజినింగ్ ఐఆమ్ జస్ట్ ఇమాజినింగ్ దట్ ఈస్ ది ట్రూత్ ఆత్మస్వరూపానికి లాభము ఉండదు నష్టము ఉండదు విదల్ ఇమాజినేషన్ మొత్తం సంసారం అంతా కూడా లేని సంబంధాన్ని ఉన్నట్టుగా ఊహించుకుని వీడు దుఃఖించడం తప్ప మరేది కాదు అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయబడ ఆ లక్ష రూపాయలని చింపేసి విధులు నో దట్ ఇస్ నాట్ ది పాయింట్ ఐ డు నాట్ ఓన్ ఎనీథింగ్ అని తెలుసుకుని విశ్రాంతిగా ఉండడం లక్ష రూపాయలు బ్యాంకులో ఉంటుంది బ్యాంకులో ఉన్నది వాళ్ళు తీసేసుకుంటారు అది మీకు రాదు